గణపతిగూహవామహే ఉపమిశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురుంపరా ఓం సహనా సహనౌ భునస్సు సహర్యంకరవహి తేజస్వినీతమస్సు మావిషావహై ఓ శాంతిశాంతిశ్శాంతి తదేత యం శిక్షేత్ దమం దానం దయామితి సరే ఈ కథ యొక్క సందేశం ఏమంటే ఈ మూడింటిని మానవుడు నేరవ్వలేను శిక్ష అంటే నేర్వ్వలేను నేర్చుకోవాలి లేవిట మూడు అంటే దమము దానము దయా ఆ మాట చెప్పడం కోసం ఈ కథని అలాగా చెప్పారు ఆ కథ యొక్క తాత్పర్యం అది అంతేకాని ఆ కథ ప్రజాపతి గారు చెప్పిన తర్వాతనే మేఘాలు దాదాదా ఆయన అని అంతకుముందు కాకా కాదు అది ఇలాంటి పాయింట్ సో అది మనం నేర్చుకోవాల్సింది సందేశం అంతేతనే ఇప్పుడు నేను పలుమార్లు మనవి చేసి ఉన్నాను కథ చెప్తే దానికి సందేశమైనా ఉండాలి ప్రతీకైనా ఉండాలి ఈ రెండిట్లో ద్రోహం చిన్నప్పుడు పంచతంత్ర గాథలు జరిగేవారు సో గోదావరి తీరమున ఒక బూరుగు చెట్టు గల ఉండెను అంటే ఇప్పుడు హిస్టరీ కాదు ఏమైనా బూరుగు చెట్టు ఒకటి దాని మీద ఒక పక్షి దానికి ఉపయోగా పక్షికి మకాము చేసాను అంటే దానికి అభిప్రాయం అలాగా ఒక హిస్టారికల్గా పక్షులు అవి ఉండేవి అని మాట్లాడుకున్నాయని కాదు దాని అభిప్రాయం ఎంత మాత్రమే ఒక సందేశం మిత్రలాభము అని ఆ సందేశానికి అర్థం ఆ సందేశానికి పేరు అలాగే ఇక్కడ కూడా ఈ మూడింటిని మనము నేర్వలేము మంచిది ఓకే తథా అసురాతయుద్ధ్వమితి ఓకే తదేతత్ ప్రజాపతి అనుశాసనం అద్యాపీ అనువర్త ఏవ ఈ ప్రజాపతి యొక్క ఉపదేశము ఈనాటికి కూడా అదే అనుస అది అనుగతమవుతూనే ఉన్నది అంటే ఈనాటికి కూడా అది వ్యాలిడే అది అవుట్ ఆఫ్ డేట్ ఏమో అయిపోలేదు దైవ్యా స్తనయుత్న లక్షణయా వాద్య కథమేషాశ్రూయతే దైవి వాక్ మళ్ళీ ప్రశ్న సమాధానం ఆ దైవీవాక్ ద్వారా ప్రజాపతి మనకు ఉపదేశాన్ని ఈనాటికి చేస్తూనే ఉన్నాడు ఏమిటా దైవీవాకు ఏ విధంగా మనం వింటున్నాము ఏషా దైవీవాక్ కథం శ్రూజతే మన చేత వినబడే ఈ దైవీవాక్కు ఏ విధంగా ఉంది తర్వాత అని అని ప్రశ్న సరే స్తనయుత్ను దా దా దా అని కూడా మంత్రంలో వచ్చింది కదా సో ఈ వర్షించే ఈ మేఘము దా దా ద అని గర్జిస్తోంది అన్నారు ఏమిటా గర్జన యొక్క తాత్పర్యము అని కూడా ప్రశ్న అలాగే ఉందండి ఇక్కడ దా దా ద దామ్యత దత్త దయధ్వం వాక్యానాం వాక్యా ఉపలక్షణ ఉచారియతే ద అని మూడు శాతలు దకారాన్ని ఉచ్చరిస్తున్నారు మంత్రం ఉచ్చరిస్తాం ప్రజాప్తి గారు అలా ఉచ్చరించారని చెప్పి మళ్ళీ మంత్రం అలా ఉచ్చరిస్తాం ఈ మూడుసార్లు దకారం యొక్క ఉచ్చారణము ఉపలక్షణము ఉపలక్షణము అంటే ఓ చిన్న పీస్ ఓ చిన్న మొక్కను పట్టుకుని మొత్తం అంతా మనం మీరు స్వీకరించాల్సి ఉంటుంది సో ఉప అంటే సమీపంలోకి వెళ్ళి ఒక చిన్న పీస్ పట్టుకుంటారు ఒక భాగాన్ని పట్టుకుంటారు ఒక అంశాన్ని పట్టుకుంటారు ఆ అంశాన్ని పట్టుకోవడం ద్వారా మొత్తం అంశి గ్రహింపబడతారు ఇది ఎలాగంటే ఇప్పుడు నేను అటేటో చూస్తున్నాను అనుకోండి నా దృష్టి మీ వైపు మళ్ళాలి అంటే మీరేం చేస్తారు ఈ కండువాని పట్టుకుని వెళ్ళలాగుతారు కండువాని పట్టుకుని లాగితే కండువా మీకేసి చూస్తుందని కాదు ఆ కండువాని భుజం మీద కప్పుకుండా ఉన్న మొత్తం మనిషంతా మీ వైపు తిరుగుతాడు దాన్ని ఉపలక్షణము సో దీనికి నామైక దేశ గ్రహణ న్యాయైన బోధనాయ ఇత్యర్థీకారు జనరల్గా మీరు ఒక మనిషిని పిలవాలనుకుంటే మొత్తం పేరంతా పెట్టి పిలవరు కొంతమంది పేర్లు వీర వెంకటంతో అలాగా చాలా పొడుగుంటాయి మాకు మిత్రుడు ఉండేవాడు ఆయన్ని ఏ టు జెడ్ ప్రసాద్ అనిపించేవాడు ఏ టు జీ ప్రసాద్ అంటే ఆయన పేర్లో ఏకి ఒకటి ఉంటుంది ఏదో అఖిలానో లేకపోతే ఏదో ఉంటుంది లేదా అందాలను ఏదో ఉంటుంది ఆకి ఏకి బీకి ఒకటి ఉంటుంది సిటి ఉంటుంది ఇంకా అలా ఉంటాయి అంటే మనకి ఎన్ని దేవతలు ఉన్నారో అన్ని దేవతల పేర్లు వచ్చేస్తాయి ఏ టు ప్రసాద్ సో అప్పుడు మొత్తం పేరంతా పెట్టి ఏ ప్రసాదనో లేకపోతే ఏదో ఒక మొత్తం మనిషి మనిషిని మనం పిలిచినట్టు అవుతుంది ఉపలక్షణము అంటారు ఈ సందర్భంలో సో ఇక్కడ ద అనేది ఒక వాక్యానికి ఉపలక్షణము ద అనే వర్ణము అక్షరము ఒక సెంటెన్స్కే ఉపలక్షణం ఏమిటా సెంటెన్సు దామ్యత అనే సెంటెన్స్ అంటే మీరు ధమమును కలిగి ఉండు అనే సెంటెన్స్కి ఉపలక్షణం ఇప్పుడు ఇంద్రియముల విషయంలోకి వచ్చేప్పటికీ ధమమును కలిగి ఉండాలి రిస్ట్రెయింట్ అని ఇంద్రియములను మీరు స్వేచ్ఛగా విధులు పెట్టేయండి ఇప్పుడు రసనేంద్రియం ఉందనుకోండి స్వేచ్ఛగా దాని దాని రుచులకు తగ్గట్టుగా స్వేచ్ఛగా మీరు భుజించుకుంటూ పో అని మీరు పర్మిషన్ ఇచ్చేస్తే మీరు రోగిస్టిబడి అయిపోతుంది అలాగే ఇంద్రియములు అన్నింటికీ అదే సమస్య ఇప్పుడు ఆధునిక కాలంలో నేత్రేంద్రియంలో ఈ సమస్య వచ్చింది ఎలాగంటే నేను ఎక్కడో చదివాను యావరేజ్ అమెరికన్ అమెరికాలో వచ్చిన సమాచారం అండి యావరేజ్ అమెరికన్ ఆ స్క్రీన్ ఉంటుంది కదా లైటెడ్ స్క్రీన్ అది టీవీ కావచ్చు లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు లేకపోతే ఐపాడ్ కావచ్చు ఐప్యాడ్ కావచ్చు వాటెవర్ ఏదో ఒక స్క్రీన్కేసి చూస్తూ ఉంటాడు ఎంతసేపు చూస్తాడు ఎనిమిదిన్నర గంటలు చూస్తాడు రోజుకి పెర్ డే ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ స్క్రీన్కేస్ చూస్తూ ఉంటాడు స్క్రీన్కేస్ చూస్తున్నాడంటే అర్థం ఏంటి కంటితో చూస్తున్నప్పటికీ అది కంటి మీద ప్రెషర్ అది స్ట్రెయిన్ వచ్చేస్తుంది మనస్సుకి చాలా స్ట్రెస్ అక్యుములేట్ అయిపోతుంది ఎందుకంటే మనస్సుతోటి అది మనస్సులో వికారం కలిగిస్తుంది మీరు చూసింది నచ్చినప్పుడు మనస్సు రకంగా ఎక్సైట్ అవుతుంది నచ్చకపోతే మనస్సు ఇంకో రకంగా ఎక్సైట్ అవుతుంది ఫేస్బుక్లో మీకు నచ్చినట్టు ఎవడైనా రాస్తే మీరు మహా సంతో వీరు అలా మంచివాడు రాని మిత్రటిలో చేరతాడు ఇంకోడు మిత్రుడు అనుకున్నవాడు మీకు నచ్చలేట్టుగా ఏదైనా రాశాడు అనుకోండి అదే వీడు మిత్రుడు అనుకున్నానే వీడి శత్రువే అని అలాగ మనస్సు అది ఆ యోయో ఆ బంతి కొట్టినట్టుగా కింద పడుతూ ఉంటుంది పైకి వేస్తూ అన్నట్టుగా మనస్సు ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ మనస్సు అలాగ ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది దాంతో కంటికి అనారోగ్యం ఉండనే ఉన్నది ఆ స్క్రీన్ కేసు చూస్తూ ఉండడం అంటే కుర్చీలో కూర్చుని ఎలాగో చూస్తూ ఉంటే నడువు నర్వస్ సిస్టమ్కి అనారోగ్యం మానసిక అనారోగ్యం కాబట్టి ఇంద్రియములను మీరు రిస్ట్రెయిన్ చేయకుండా స్వేచ్ఛగా వాటి దారిని వాటిని వదిలిపెట్టేస్తే అది చాలా హానిని కలిగిస్తుంది కాబట్టి దామ్యత ద అనే అక్షరము దామ్యత అనే వాక్యానికి ఉపలక్షణము రెండవ ద దత్త అనే వాక్యానికి ఉపలక్షణము ఇవ్వడం నేర్చుకోవాలి ఇస్తూ ఉండాలి ఎప్పుడూ ఇస్తూ ఉండాలి హేదలవాడు బలాత్కారంగా లాక్కుంటే కానీ నేను ఇవ్వను అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడూ ఇస్తా ఉన్నాం ఒక ఆయన అన్నారు శుక్రవారం నాడు నేను పైసలు ఇవ్వను ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలి తప్ప బయటకు వెళ్ళకూడదు అది సూపర్ స్టిషన్ అలాంటి సూపర్ ఉండకూడదు నన్ను అడిగితే శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం అని కాబట్టి నువ్వు ఇవ్వడం మంచిది మిగతా రోజుల్లో కూడా శుక్రవారం నాడు ఇవ్వాలి ఎందుకంటే ధనానికి వినియోగం ఇవ్వడమునుందే ఇవ్వకపోతే ధనానికి వినియోగమే ఉంది దానం భోగో నాశ్రో భవంతి గతయో విత్తస్య ధనానికి మూడు మార్గాలు ఉన్నాయి దానమేనా ఒకటే లేకపోతే భోగ మనం అనుభవించినాం ఈ రెండు కాకపోతే మూడవది నాశ కాబట్టి యథోచితంగా ఇంద్రియ నిగ్రహం అనుభవించాలి భోగము ఇంద్రియ నిగ్రహపూర్వకమైన భోగం ఉండాలి తర్వాత దానం ఉండాలి ఈ రెండు లేకపోయి ఈ రెండింట్లోనూ పెట్టని ఖర్చు పెట్టని సొమ్ము ఏదైతే మిగిలిందో అది నాశ అది వినాశాన్ని పొందుతుంది అంటే వీడి చేయాలిపోతుంది దానివల్ల వీడికి ఏం ఉపకారం ఉండదు కాబట్టి మనం దానం చేయటం అంటే ఇష్టం ఉండడం దానం చేయడం అంటే ఇంకెక్కడి నుంచి పురోహితుణ్ణి పిలిచి సంకల్పం చెప్పి ఆ దానం తీసుకుని వాడిని చాలా ఎంబరాస్ చేసేసి వాడిని ఎండలో నిలబెట్టి లేకపోతే వానలో నిలబెట్టి లేకపోతే నది నిలబెట్టి అది ఒక పెద్ద తంతు జరిపించి అలా చేయక్కల్లా రహస్యంగా చేయొచ్చు సింపుల్గా చేయొచ్చు ఆర్భాటం లేకుండా చేయొచ్చు స్పిరిట్ ఆఫ్ దానా అర్థం చేసుకుంటే ఎదుటివాడి హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను నేను తెలుసుకుంటే అది అలా ఇచ్చుకుంటూ కాదు వస్తూ కావచ్చు ఒకప్పుడు సమయాన్ని ఇవ్వడం ధనాన్ని ఇవ్వడం ధనాన్ని ఇవ్వడం ఉండనే ఉన్నది సో మొత్తానికి ఇచ్చుక అనేది అభ్యాసం చేయాలి ఏ రకమైన సర్వీస్ కూడా చేసినట్లయితే ఫిజికల్గా అది కూడా ఒక రకమైన దానము కింద ఇవ్వడం శక్తిని దానం చేయటం సో శక్తిని దానం చేస్తారు అలాగా అనేక రకాల రూపంగా ఇస్తూ ఉండాలి అది దత్త అనే వాక్యానికి ద అనే పదం అక్షరము ఉపలక్షణము అలాగే ఇంకా ద అంటే దయధ్వం అని మూడు వాక్యాలకి మూడు దకారములు ఉపలక్షణము అనుకృతి నో స్తనయుక్నుశబ్దేవా సంఖ్యానియమోకే అప్రసిద్ధ ఈ స్తనయుత్ అంటే వర్షించే మేఘము గర్జించేప్పుడు దా దాదా అని గర్జిస్తోంది అన్న ఆ గర్జనకు ఈ దా దాదా అనేది అనుకరణము అనుకరణం అంటే ఇమిటేషన్ ఆ గర్జనని ఇమిటేట్ చేస్తున్నారు మేఘం ఇలా గర్జిస్తుందండి ఎలా గర్జిస్తుంది దా అని గర్జిస్తుంది అక్కడ ఇమిటేషన్ చేసేప్పుడు ఒక దా అని గర్జిస్తుంది లేకపోతే దాదా అని గర్జిస్తుంది అనొచ్చు లేకపోతే దాదాదా అని గర్జిస్తుంది అనొచ్చు లేకపోతే నాలుగు సార్లు కూడా అనొచ్చు ఆ మూడు సంఖ్య మూడుసార్లే గర్జిస్తుంది అనే నియమం ఎక్కడైనా లోకంలో ఉందండి అలాంటి అనుభవం ఏదైనా ఉందా మేఘం గర్జించిన ప్రతిసారి మూడుసార్లే గర్జిస్తుంది అనే ప్రసిద్ధి ఎక్కడా లేదు కాబట్టి ఇది అలా అంటే మేఘం తప్పనిసరిగా మూడుసార్లే దర్శించాలనే నియమం ఏదో ఉందని మీరు అనుకోవద్దు ఆ సంఖ్య అక్కడ నియమం ఏం లేదు ఉడికే అనుకరణము ఆ ఇమిటేట్ చేయటంలో దా అనే చూసుకుంటే ఆ ఇమిటేషన్ మీకు సరిగ్గా కన్వే కాదు ద దా ద అంటే ఓహో మేఘ దర్జనని కోలిందిరా ఇది అని చక్కగా సెట్ అవుతుంది మన పర్పస్ కూడా మూడు వాక్యాలకి మూడు తకారములు ప్రిన్సిపల్ కూడా సరిపడుతుంది మరి ఇంకక్కడి నుంచి అలాగ దా దాదా దాదా అంట అలా పదిసార్లు అంటే కూడా దా అది అనవసరం దాని ఇమిటేషన్ అనుకో అది మరీ ఓవర్ డూయింగ్ అనవసరం కాబట్టి చాలా ఆప్టిమం మూడుసార్లు దా అంటే చక్కటి అనుకరణ దాన్ని ఆ అర్థం చేసుకోవాలి తప్ప సంఖ్యా యొక్క నియమము గలదు అని మాత్రం మీరు అనుకోవచ్చు అంటే దాని అభిప్రాయం కూడా ఏమంటే అనుకరణలో నియమం సంఖ్యా నియమం లేకపోవడమే కాదు ఈ మూడు దమము దానము దయ ఈ మూడు కాకుండా ఇంకా ఏదైనా సద్గుణములు ఉన్నట్లయితే వాటిని కూడా మనం స్వీకరించవచ్చు ఈ మూడు తోటి ఫిక్స్ చేసేసి ఇంక మూడు తప్ప ఇంకా నాలుగోది నేను ముట్టుకోను అనక్కట్లా ఇంకోటి ఏదైనా ఇంకో మంచి క్వాలిటీ ఉందనుకోండి దాన్ని స్వీకరించవచ్చు తప్పు కానీ ఈ మూడు కనుక ఉన్నట్లయితే యూ కవర్డ్ మోస్ట్ వెరీ వండర్ఫుల్ కంపైజేషన్ మూడింటి యొక్క అనిపణ్యాపీ ప్రజాపతి గామ్యతదత్తదయ్వస్వా తస్మాత్త్ర అయ్యా ఈనాటికి కూడా ఆ ప్రజాపతి గారు మేఘరూపంగా వచ్చి ఆ మేఘంలోకి వచ్చే దైవీవాక్కు శబ్దమే దైవీవాక్ ఆ రకంగా దామ్యత దత్త దయధ్వం అని మనకి ఉపదేశం చేస్తూనే ఉన్నాడు ఈనాటికి కూడా ఆయన ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి మనము ఇంకా ఉపేక్ష చేయడానికి లేదు ఎప్పటి నుంచో అలా ఉపదేశం చేసుకుంటూ వస్తున్నాడు ఇన్నేళ్ళు అయిపోయింది జీవితంలో కనీసం ఎప్పుడైనా అర్థమైంది ఓహో ఈ ఇంకా చేస్తున్నాడా ఆయన ఉపదేశం కాబట్టి ఆ విషయాన్ని గుర్తించి ఇంకా ఉపేక్ష చేయకుండగా ఈ మూడింటిని మీరు ఈ మూడింటిని ఏమిటి మూడింటిని ఏమిటి కింతత్ కింతత్త్రయం ఇు ఏమిటా మూడేమిటి ఈ మూడింటిని అంటే ఏమిటా మూడు అని ఒక ప్రశ్న ఆ మూడింటిని ఏం చేయాలి అని ఇంకో ప్రశ్న ఇప్పుడు భోజనం చేయాలా ఏం చేయాలా మూడింటిని అని రెండు ప్రశ్నలు ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే దమం దానం దయామితి శిక్షేత్ అదే ఆ మూడింటిని అంటే ఆ మూడేమిటి దాదాదా కాదు దమం దానం దయామి మూడు దకారాలు దాదాదా అంటూ ఉంటాం గుర్తొచ్చినప్పుడల్లా నో నాట్లో ఇద్దా వేరే ఉపలక్షణ దమం దానం దయా ఇప్పుడు శ్రీరాముణ్ణి ఉపాసించమంటే రామ రామ రామ అంటూ కూర్చొమ్మని రోజంతా అంటూ కాదు శ్రీరాముడు త్యాగానికి ప్రతీక పితృవాక్య పరిపాలనమును చేస్తున్నాడు కాబట్టి అలాగా ఆయన నుండి అటువంటి స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం స్వీకరించి దానిని జీవితంలో ఆచరణలో పెట్టాలి అనే అభిప్రాయం అది లేకుండా రాముని వలె జీవించాలి అనే స్పిరిట్ లేకుండగా ఆ ఉపదేశం స్వీకరించకుండగా ఊరికే విగ్రహం పెట్టి కళ్యాణం చేశాము లేకపోతే మంత్రం జపించాము అంటే సరిపడదు కాబట్టి దాదాదా అని చెప్పిస్తూ కూర్చుంటే పర్వదు ఆ దాంటేటి మూడింటిని ఈ మూడింటిని శిక్షే దమము దానము దయ అని మూడింటిని మనము నేర్వ్వలేము నేర్చుకంటే ఏం చేయాలండి ఉపాధ్యాత్ అంటే స్వీకరించవలేము మనం జీవితంలో ఆచరణలో పెట్టుకోవలేము ప్రజాపతిరనుశాసనం అస్మాభి కర్తవ్యం ఇవం మతి కురియా ఈ విధంగా మీరు నిశ్చయం చేసుకోవాలి మతిం కుర్యాదు ఈ విధమైన నిశ్చయమును మీరు చేసుకోనగలను అతి అంటే బుద్ధి అంటే నిశ్చయం ఏమిటది ప్రజాపతి సృష్టికర్త పరమేశ్వరుడు ఈనాటికి కూడా ఆయన ఇంకా ఉపదేశిస్తూనే ఉన్నాడు అయ్యో దా దాదా ఇప్పుడే వినపడింది మేకగజ్జన ప్రజాపతి ఉపదేశిస్తున్నాడు ఈనాటి ఇంకా ఇప్పటికి ఉపదేశిస్తున్నాడు కలికాలం వచ్చేసింది ఆ అయిపోయింది ఇది అయిపోయింది అది అయిపోయిందని ఉంటే అల్లం ఏమైనట్టు కలి అని ఊరికే మనం పెట్టుకున్నదే కాలంలో పవిత్రము ఉండదు అపవిత్రత ఉండదు అపవిత్రత ఉండదు మన భావనలోనే ఉంటుంది కాబట్టి ఈనాటి ప్రజాపతి కలికాలం వచ్చిందనేమి ఉపదేశించడం మానేయలేదు ఇంకా ఉపదేశిస్తూనే ఉన్నాడు కొత్త ఉపదేశించాడు కలియుగంలో కూడా ఉపదేశిస్తున్నాడు దా దా అదిగో ఉపదేశిస్తున్నాడు అక్కడి నుంచి అప్ప ఇంకా అలా ఉపదేశిస్తూ మనం ఇంకో ఇంకా ఉపేక్ష చేస్తామంటే ఇంకెప్పుడు నేర్చుకుంటామండి కాబట్టి తప్పనిసరిగా ఉపేక్ష చేయకుండా నేర్చుకు తీరవలేను అని ఒక నిశ్చయం చేసుకోవాలి తథా స్మృతి దీనికి ఒక స్మృతి అంటే భగవద్గీతలో కూడా చెప్పారు త్రివిధం నరకస్యేదం వారం నాశనమాత్మన కామ క్రోధస్తోభ స్మాదేతత్ర అది మీ నరకానికి ద్వారాలు ఎక్కువ ఉంటాయి ఒకటి కాదు మూడు ద్వారాలు ఉంటాయి సింహద్వారాలు చాలా విశాలంగా ఉంటాయి నరకానికి వెళ్ళే దారి సిక్స్ లేన్ హైవే ఉంటుంది నరకం త్రివిధం నరక ద్వారం మీరు ఎలా వెళ్ళిపోవచ్చు ఈ మూడు హైవేలు ఉన్నాయి ఇదైనా అన్ని సిక్స్ లేని హైవేస్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది చాలా విశాలంగా కూడా ఉంటాయి అక్కడ గేట్స్ కూడా వైడ్ ఓపెన్ గేట్స్ ఈ ఈ గేట్స్ మూడు ఉన్నాయి త్రివిధం నరక శ్వేతం ద్వారం మీరు ఆ ద్వారాల్లో ఏ ఒక్క దాంట్లో ప్రవేశించినా నరకంలో వెళ్ళిపోతారు ఒకసారి ఆ ద్వారంలో ప్రవేశిస్తే ఆత్మనహ నాశనం నాశనం అంటే ఆ జీవుడికి ఇంకా పురుషార్థ యోగ్యత పూర్తిగా తొలగిపోతుంది నాశనం అంటే జీవుడు మసైపోతాడని కాదు జీవుడు కంటిన్యూ అవుతాడు జీవుడికి వినాశమేమీ ఉండదు కానీ పురుషార్థ యోగ్యత లేకుండా పోతుంది శంకరుడు రెండో రెండోధ్యాయం భాషలో ప్రణశ్యతి అన్నదానికి పురుషార్థస్ అయోగ్యో భవతి అని వ్యాఖ్యానం చేశారు కాబట్టి పురుషార్థములకు యోగ్యుడు కాకుండా పోతాడు అంటే అటు ధర్మానికి కానీ మోక్షానికి కానీ యోగ్యుడు కాకుండా పోతాడు ఆ నరక ద్వారంలో ప్రవేశిస్తే ఏమిటి నరక ద్వారాలు మూడవి ఏమిటవి కామ క్రోధ లోభ కోరికలు క్రోధము అంటే కోపము క్రోధము అంటే క్రోధమే సో లోభము ఇప్పుడు కామకి ఆపోజిట్ ఏమిటి దాన్యత ెయిన్ విత్సలవిడిగా కోరికలను కలిగి ఉండండి అనుభవించండి మీ కోరికలు మీరు తీర్చుకో ఒకవేళ మీకు తీర్చుకునే సామర్థ్యం లేకపోతే మీకు ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ కోరిక తీరిపోతుందో మేము చెప్పేస్తాము ఆ దేవుణ్ణి పూజించేసి కోరికలు తీర్చేసుకోండి అని ఈ పిచ్చి ఉన్నది చూసారా ఇంతకంటే అన్యాయం మరొకటిలే అది పద్ధతి అది ఉపదేశమే కాదు ఉపదేశం ఏమిటంటే మీ కోరికలని కట్టడి చేసుకోండి మ కామ అనేది నరక ద్వారం కాబట్టి నరకంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి దమము రిస్ట్రెయిన్ ది సన్సార్డన్స్ క్రోధ అన్నది నరక ద్వారం దాన్ని రిస్ట్రెయిన్ చేసేది ఏమిటి దయధ్వం దయను కలిగి ఉండు అలాగే లోభ నరక ద్వారం దానికి ఆపోజిట్ దానం కాబట్టి ఈ నరక ద్వారములను మూడింటిది గుర్తించి దానికి ఆపోజిట్ గా దామ్యత దయధ్వం దత్త దత్త దయధ్వం అనే మూడు దానికి ఆపోజిట్ గా వచ్చినాయి అస్య హి విధే శేషపూర్వే ఇప్పుడు ఇంతవరకు మనం చదివాని చూడండి ఈ అర్థ ఈ బ్రాహ్మణం ఈ కథ ఈ కథ ఇది అర్థవాద ఎప్పుడు కూడా అర్థవాద ఉందంటే అది ఒక విధికి శేషం అవుతూ ఉంటుంది విధికి అంగం అవుతుంది ఒక కథ చెప్పారంటే అది ఏ ఆ కథ నుంచి మీకు రావాల్సిన ఉపదేశము సందేశము ఏమీ లేదు కేవలం కథ చెప్పాము అంటే ఆ కథ వ్యర్థమైపోతుంది వేదంలో అలాంటి కథలు ఉండకూడదు ఉప సందేశం ఉండాలి కాబట్టి ప్రజాపత్య ప్రాజాపత్యాహ దేవాహ అసరాహ అంటూ మీరు కథ చెప్పారు కదా ఈ కథ ఇంతవరకు చెప్పిన కథ పూర్వ అనే కథ ఇది ఎందుకోసం చెప్పారు మీరు ఈ విధికి అంగంగా చెప్పినాము శేష అంగం ఏ విధి దామ్యత దత్త దయత్వం ఆ మూడింటిని మీరు నేర్చుకోండి అనే విధి ఏదైతే కలదో దానికి అంగముగా ఈ స్టోరీని చెప్పారు అర్థవాద తేవాదీముశ్యమర్థం దయముచ్చారతవాన్ ప్రజాపతి పృథగను శాసనాథిభ్య ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి కథ అయిపోయింది అయిపోయింది లేచి వెళ్ళిపోవడం అని కాదు శంకరులు దాన్ని కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానిస్తున్నారు బహుశా ఈ బ్రాహ్మణాన్ని ఇంత సమగ్రంగా ఇంత లోతుగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఎవరూ లేరు శంకరభాష్యం ఎస్పెషల్లీ ఈ పార్ట్లో చాలా విశిష్టంగా ఉంటుంది ఆయన ఓ ప్రశ్నలు ఎవరు నేర్చుతున్నారు స్టోరీ విధికి అంగము విధి ఏమిటి దత్త దయధ్వం ఇది శిక్ష అనే విధికి అంగము అంతా బాగానే ఉంది మీరు అంతా క్లియర్ చేశారు అయినప్పటికీ మాకు ప్రశ్న కలదు ఇప్పుడు ప్రజాపతి గారు దేవతలను ఉద్దేశించి దాదాదాని మూడు సార్లు ఉచ్చరించారు వాళ్ళు నేర్చుకోవాల్సిందేమిటి ఒక్కటేగా దామ్యధ్వం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఒక్కటే కానీ ఉచ్చరించాడు మూడు సార్లు ధామ్యత దత్త దయధ్వం మూడు వాళ్ళు నేర్చుకోకరు దేవతలు ఒక్కటేగా నేర్చుకోవాల్సింది దామ్యత ఒకటే నేర్చుకోవాలి మనం కథలో అలా చూసాం కదా మరి ఆయన మూడుసార్లు ఎందుకు ఉచ్చరించాడు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు మూడు గ్రూప్స్ కలిసి వెళ్ళిపోతే ఒక దా ఒకళ్ళ కోసం రెండోదా ఇంకొకళ్ళకి మూడోదా మూడో వాళ్ళకి ఒకేసారి ముగ్గురు వచ్చారు కాబట్టి మూడు దాలను చెప్పాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి దా దాదా అన్నాడు అని మీరు అర్థం చెప్పచ్చు అలాగే అవ్వలేదు పృథక అనుశాసన అతిభ్య ఈ దేవతలు వేరుగా వెళ్ళారు ఇండిపెండెంట్గా వెళ్ళి అడిగారు ఆయన్ని మాకు ఉపదేశించండి అని వాళ్ళకి ద అని ఒకటి ఉపదేశిస్తే సరిపడుతుంది ఆయన దానే ఉపదేశించాడు ఒకటే ఉపదేశించాడు కదా ఒకటే అన్నాడు కూడా ఆయన ద ఇది ఒకటే చెప్పాడు కాబట్టి దేవతలకి ఒకటి ఉద్దేశం ఒక దకారం చెప్పాడు మనుషులకి రెండో దకారం అసురులకి మూడో దకారము సో నిజానికి ఆయన మూడు చెప్పు ఉండాల్సిందే దేవతలకి మూడు చెప్పకుండా ఒక్కటే చెప్పాడు దేవతలకి అది ఒకటి గమనించదగ్గ విషయం చూద్దాము ఇదా తెలుపు ఒకసారి ఓకే ధమాదులు మూడు అందరికీ అనుష్ఠించదగ్గవే అయినప్పటికీ వేరువేరుగా ఉపదేశమును కోరిన దేవతలు మొదలు వారిని ఉద్దేశించి ప్రజాపతి మూడు దకారములను చరించుటకు కారణమేమి ప్రజాపతి ఒకే దకారమనే అకా అక్షరమును ఉచ్చరించగా వారైనను ప్రజాపతి యొక్క మనస్సులోని అభిప్రాయమును వేర్వేరుగా ఇట్లు తెలియగలిగిరి ఇతరుల అభిప్రాయములను అంచనా వేసే పెద్దలు ఇట్లు వికల్పములను చేయుచున్నారు చూద్దాం దేవా దేవాథం వివేకేన ప్రతిపన్నా ప్రజాపతేర్మనోగతం సమానైవ జారవర్ణమాత్రేణ అనేక ప్రశ్నలు వస్తున్నాయి దేవతలు వేరే వెళ్ళి అనుశాసపదేశాన్ని కోరారు అసురులు వేరే కోరినారు మనుషులు వేరే కోరినారు ఒక్కొక్కరికే ఒక్కొక్క దకారాన్ని ఉచ్ఛేదించుకుంటూ పోయాడు ఆయన మొత్తం మీద మూడుసార్లు దా అని అయితే అన్నాడు ఆయన సో వాళ్ళు వాళ్ళు విన్న దకారం ఒక్కటే ఒకే దకారాన్ని విన్నారు ఏ దకారాన్ని మనుష్యులు అసురులు విన్నారో అదే దకారాన్ని దేవతలు విన్నారు కానీ దేవతలకి అర్థం చేసుకున్నది తేడాగా ఉన్నది వివేకం వాళ్ళు దా అంటే ధాన్యత అర్థం చేసుకున్నారు తప్ప దత్తా దయధ్వం అని వాళ్ళకి తోచలేదు సో ఈ విధంగా ప్రజాపతి ఉచ్చరించిన దకారం ఒకటే అయి ఉండగా ఆయన మనస్సులో వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయని వీళ్ళకి తెలిసింది మొదటిసారి దా ఆయన మనస్సులో దమం ఉందని రెండోసారి దా ఇప్పుడు దమం కాదు ఇప్పుడు దానం ఉందని హా అది వీళ్ళు ఎలా తెలుసుకోగలిగారు ఉన్న వర్ణం ఒక్కటే కదా పైగా దాన్య వెంటనే దాన్యత అని ఎలా అని ఈ విధంగా పెద్దలు అనేక వికల్పములను చేస్తున్నారు పండితులు యాక్షాతలు వాళ్ళు అనేక రకాలుగా వికల్పాలను చేస్తున్నారు పైగా వ్యాఖ్యాతలు వారు పరాభిప్రాయ వాళ్ళకి ఇతరుల మనస్సులో ఏముందో వాళ్ళు బాగా పట్టుకోగలుగుతారు అటువంటి వ్యాఖ్యాతలు ఏమిటేమిటో వికల్పాలను చేస్తూ ఉన్నారు అంటే ప్రజాపతి యొక్క మనస్సులో ఉన్న అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు దకారం ఒక్కటన్నాడు కాబట్టి దేవతలకు ఈ దమం ఒక్కటి ఉంటే చాలు మిగతా నువ్వు లేకపోయినా పర్వాలేదు అని ఆయన అభిప్రాయం కాదు అయన అభిప్రాయం ఏంటంటే అందరూ మూడింటిని అనుసరి అనుష్ఠించాలి అని ఆయన అభిప్రాయం సో ఆ విధంగా ఆయన మనస్సులో ఉండే అభిప్రాయాన్ని పండితులు అంచనా వేస్తున్నారు ఆయన దాని చెప్పినప్పటికీ అందరూ మూడింటినీ అనుష్ఠించాలి అని ఆయన అభిప్రాయం ఇప్పుడు ఆయన హృదయంలో ఉన్న అభిప్రాయం ఏదో పట్టుకోవాలి సో ఆ విధంగా పెద్దలు పండితులు అంచనా వేస్తున్నారు అది ఆ రకంగా మీరు పాజిటివ్గా చెప్పచ్చు లేకపోతే ఈ పండితులు ఉన్నారే వ్యాఖ్యాతలు పండితులు వీళ్ళు అతి తెలివితేటను ఉపయోగించి ప్రజాపతి మనస్సులో ఏముందో వీళ్ళు అంచనా ఆయన మనస్సులో దూరి ఆయన మనస్సులో ఉండే అభిప్రాయాన్ని వీళ్ళు పైకిలాక్కొచ్చి ప్రకటిస్తున్నారు ఏమని దేవతలు అనేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళకి దమం ఒక్కటే చాలు మనుష్యులనే గ్రూప్ వేరే ఉంది వీళ్ళకి దానం ఒక్కటి ఉంటే సరిపడుతుంది అసురులు అనే గ్రూప్ ఇంకొకటి సపరేట్గా మరో చోటు ఉంది వాళ్ళకి దయ ఉంటే చాలు అని అలాగే కొంతమంది అతి తెలివితేటలు ఉపయోగించి వ్యాఖ్యానం చేశారు వాళ్ళకి అలా వ్యాఖ్యానం చేసిన వాళ్ళని శంకరులు పరిహాసం చేస్తున్నారు అబో వీళ్ళు గొప్ప వ్యాఖ్యాతలండి ఆ ప్రజాపతి గారి హృదయంలో ఏముందో వీళ్ళు దూరి చూసి వ్యాఖ్యానం చేస్తున్నారు అని పరిహాసం చేసుకున్నాడు పరాభిప్రాయ జ్ఞాహ అంటే పరిహాస వచనం కూడా కావచ్చు అది మనం మన మనకు తోచినట్టుగా మనం వ్యాఖ్యానం చేసుకోవాలి నాకెందుకునో అది పరాభిప్రాయ వికల్పయంతి అంటే శంకరులు కొంచెం సర్కాస్టిక్గానే మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది సో టీకాకారుడు కూడా అలా బహుశ భాష్యకరులు అలా అంటున్నారేమో అంటాడు అంతేగాని ఇరవిట్టంగా అయినా మంచిది మొత్తానికి ఇక్కడ ఇన్ని వికల్పాలు ఉన్నాయి ఎన్ని ప్రశ్నలు ఉపయోగించే చూడండి అన్ని మూడింటినీ అందరూ అందరూ అన్నీ తీసుకోవాలా అయితే ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క ఉపదేశమైనా ప్రజాపతి అలా చెప్పగానే వీళ్ళకి ఎలా తెలిసిపోయింది అంటే ఈ రకంగా రెరవ వికల్పాలని పండితులు చేస్తూ ఇక్కడ ఒక నిర్ణయాన్ని మనం చేరుకోవాల్సిన ఆవశ్యకత కలదు అత్రైక ఆహు ఈ సందర్భంలో కొంతమంది ఇలా చెప్తున్నారు ఏమంటున్నారంటే అదాంతవాత్ ఏమిటి అదాంతవాత్ అదాంతవాత్ కాదు అదాంతత్వా కాదు अदातव अदान अद अदयालु अपराधिवत्मो मनम शंकिता प्रजापत ऊषु किो बंदी कथ कथन इला व्याख्यानम ఎలాగంటే ఈ దేవతలు మనుష్యులు అసురులు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళారు కదా వెళ్ళి మొదటి రోజు ఆయన దగ్గర బ్రహ్మచర్య వాసము అంతే వాసులుగా ఉండడం ఆరంభించిన క్షణం నుంచి వాళ్ళ హృదయంలో ఒక శంక ఉండనే ఉన్నది ఏమిటి ఆ శంక మనలో అపరాధం ఉన్నది ఈ దోష పరిహారం కోసం మనం ప్రజాపతి గారి దగ్గర మనం బ్రహ్మచర్యాన్ని చేద్దాము అని వచ్చారు ఆ శంక వాళ్ళలో ఉంది ఇలా ఇలా వ్యాఖ్యానం చేస్తున్నారు కొంతమంది ఏమిటి ఉన్న శంక దేవతలకి మనలో దాంతత్వము లేదు అదాంతత్వం అనే అపరాధం మనలో ఉన్నది అని దేవతలకి శంక దానవులకు అంటే రాక్ష సారీ అసురులకు మనలో దయనే గుణం లేదు దయాల దయాలుత్వము దయను కలిగి ఉండుటా అనే గుణం మనలో లేదురా అనే ఒక అపరాధ భావన వాళ్ళలో ఉంది గీట్ గ్రీట్ అంటారు అది వాళ్ళలో ఉంది ఈ మనుషులు ఉన్నారు మనం ఎంతసేపు పోవేసుకోవడమే కానీ దానం చేయటం మనకి చేదకాకుండా ఉందే జీవితంలోనూ అనే అపరాధ భావన గిల్ట్ వాళ్లకు ఉంది ఈ రకంగా త్రీ డిఫరెంట్ గిల్ట్స్ వాళ్ళు పెట్టుకుని ఆయన దగ్గర బ్రహ్మచర్యానికి మొదలుపెట్టారు ఎందుకు కిన్నోవక్ష్యతీతి ఆయన మనకేం ఉపదేశం ఇస్తాడో చూద్దాం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు దేశాం దక అశ్రవణమాత్ర దేవా ఆత్మాశంకావసేన సదర్థ ప్రతిపత్తి రభూత్ కాబట్టి వాళ్ళలో అంతకుముందు ఆ గిల్ట్ అలాగే ఫిక్స్ అయి ఉంది కనుక ఆ దాని వినగానే వాళ్ళ హృదయంలో అంతకుముందే అపరాధి భావన అపరాధిత్వం అంటే గిల్ట్ ఈ గిల్ట్ అన్నది ఒకటి ఉన్నది కనుక ఆ హృదయంలో ఉండే ఆ అపరాధిత్వ భావన ఆ శంకకి వసులై ఉండబట్టి వాళ్ళకి దానగానే తమలో ఉండే అపరాధానికి తగ్గ ఉపదేశము వాళ్ళ బుద్ధికి స్ఫురించింది దానగానే అదే మనం మరీ దమం అనేది లేకుండా అయిపోతున్నాం మనం భోగాలో పడిపోయాం ఆయన మనకి దమాన్ని చెప్తున్నాడు అని వీళ్లకు హృదయంలో ఉండే శంకకి తగ్గట్టుగా దేవతలకి స్ఫురించింది అలాగే మనుష్యులకి స్ఫురించింది దానము అలాగే రాక్ష అసురులకు దయా దయ చూపండి అని వాళ్ళకి స్ఫురించింది అని ఇలా ఇలా వ్యాఖ్యానం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ వ్యాఖ్యానాన్ని ఆయన శంకరులో అక్కడ ప్రతిపాదిస్తున్నారు లోకేపి హీ ప్రసిద్ధం ఇలా వ్యాఖ్యానం చేయటంలో చక్కటి యుక్తి కూడా ఉంది ఈ ఎందుకంటే లోకంలో కూడా ఇటువంటి ప్రసిద్ధి ఉంది ఎలాగో చూడండి పుత్రా శిష్యాశ్చ అంశాస్ సంతహ దోషాన్నివర్తయిత్యాహీ లోకంలో కూడా ఇది ఒక ప్రసిద్ధి ఉన్నది ఏంటంటే పుత్రులు వాళ్ళు శిష్యులవుతారు పుత్రులే శిష్యులవుతారు అయినప్పుడు వాళ్ళలో ఉండే దోషాన్ని పసిగట్టి ఆ దోషం నుంచి వాళ్ళని మనం నివారణ చేయాలి నివృత్తి కలిగించాలి అది లోకంలో ఉన్న ప్రసిద్ధే కాబట్టి ప్రజాపతి గారు వాళ్ళలో ఉండే దోషాన్ని పసిగట్టి దా అన్నాడు దేవతల దగ్గర ఉండే దోషాన్ని పసిగట్టి దా అన్నాడు అది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారు ఆ విధంగా మనం తెలుసుకోవాలి ఈ గాథను అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు అతో యుక్తం ప్రజాపతే దకార కాబట్టి ఒక్క దకారాన్ని మాత్రమే ఆయన ఉచ్చారించట ఉచ్చరించుట చాలా యుక్తియుక్తంగా ఉన్నది ఎందుకంటే దేవతల హృదయంలో ఒకే అపరాధ శంక ఉన్నది ధమం విషయంలోనే వాళ్ళకి అపరాధత్వ శంక గలదు కాబట్టి ఒక దా వాళ్ళకి అలాగే మానవులకు అలాగే అసులకు దమాదిత్రయేచారాన్వయాత్ ఆత్మనో దోషానురూప్యేణ దేవాదీనాం వివేకేన ప్రతిపత్తుంచేతి ఈ దకారం అనేది ఇదమము దానము దయ మూడింట్లోకి అది ప్రవేశించి ఉన్నది ఆరంభంలో ప్రవేశించి ఉన్నది కాబట్టి ఆయన దకారమాత్రాన్ని ఉచ్చరించడం చేతనే దేవతలకు మానవులకు అసురులకు తమ హృదయంలో ఉండే శంకకు అనురూపంగా వారికి ఏది స్ఫురించుట న్యాయమో యుక్తియుక్తమో అదే వారికి స్ఫురించినది చూడండి మీరు కొంచెం ఓపిక పట్టాలండి గ్లాస్ ఓవర్ చేయకూడదు కంగారు పడి జంప్ చేశా ఏముందండి కొత్తగా మీరేం చెప్పలేదు చూసినాకా అని అలాగా కంగారు జస్ట్ వెయిట్ యూ విల్ సి హౌ ద డిస్కషన్ మూవ్స్ ఫార్వర్డ్ ఫలం త్వేతత్ ఆత్మదోష జ్ఞానే సతీ దోషాన్ని వర్తయం శక్యే అల్పేనాప్యుపదేశేనా యథా దేవాదయమాత్రేణేతి ఈ విధంగా ఆ కథని మనం వ్యాఖ్యానించటం వల్ల మనకు ఒక చక్కని సందేశం ముందుకొస్తోంది ఆ సందేశానికే ఫలము అని పేరు ఆ సందేశం ఏమిటంటే సాధకుడు తనలో ఉండే దోషాన్ని తానే గుర్తుపట్టి నాలో ఈ దోషము కలదు అని ఎప్పుడైతే గుర్తు పట్టి ఉంటాడో సాధకుడు అప్పుడు గురువు చేసిన ఉపదేశము ఎంత అల్పమైనా కూడా ఆ ఉపదేశం సార్థకమైపోతుంది ఎందుకంటే గురువు చాలా జనరల్ ఏరియాని కవర్ చేసి ఉపదేశం చేసే సందర్భం ఉన్నప్పటికీ వీడి శిష్యుడు తన ఇందల అపరాధాన్ని అప్పటికే గుర్తుపెట్టి ఉన్న తెలివితేటలు గలవాడు కనుక తక్కువని ఆ జనరల్ ఉపదేశాన్ని తన పర్టికులర్ కేసుకి అన్వయం చేసేసుకుని ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదాహరణకి దేవతలు దా అనగానే వాళ్ళకి తమ దోషం తెలిసి అప్పటికే తెలిసి ఉన్నది కనుక ఓహో దమం మనకి అని వాళ్ళు తెలిసేసుకుని వాళ్ళు దమాన్ని అభ్యసించి కృతార్థులైన ఆ విధంగా ఈ ఆఖ్యాయు వల్ల అటువంటి ఒక సాధకుని యొక్క లక్షణం కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని ఒక సందేశం మనకి ముందుకి వచ్చినది అని ఈ విధంగా కొందరు వ్యాఖ్యానము చేసి చేసినారు